విజేత ప్రైజ్ రాడక పాట పాడతారా ఒక నిమిషం పాడతాను ప్రేసిలాడందరికి మన ప్రభువైనను మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము మహిమనీకే ప్రభు ఘనతనికే ప్రభు మహిమనీకే ప్రభు ఘనతని ప్రభు స్ణతలు ప్రభాముని ప్రభు మహిమా ప్రభు ఆ ప్రియ ఏ ప్రభు నకే నయే ప్రభు నకే ప్రియేష ప్రభు నకే నీకే ప్రభు సమీపి చరా తేజస్సు నందో వసించు అమరు శ్రీమంతుడవే సర్వాధిపతి వై నీసో నా కిచితివే సమీప చరాని తేజస్సు నందో వసించు అమరుండవీ శ్రీమంతుడవే సర్వాధిపతి నీసర్వమునా ఆరాధనా प्रिय यीशु प्रभु नके ना यीशु प्रभु नके प्रिय यीशु प्रभु नके महिमा नी के प्रभु ఎంతో ప్రేమించి నాకైంచి ప్రాణము నర్పించి వే విలువైన రక్తం చిందించినో విమోచించితి వే ఎంతో ప్రేమించి నాకైంచి प्राण मुनर्पिஞ்சிतिवे विलुय नरतम चिंदींचि नन्नो विमोचिंचितिवे आ ప్రియేసు ప్రభునకే మహిమనీ కే ప్రభూ ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్నో పిలచితివే నీ గుణాతిశయముల్ ధరణిలో ప్రచురింప నేర్పరచుకుంటే ఆశ్చర్యమైనా వెలుగులోనికి గుణాతిశయము ధరణిలో ప్రచురింప ఏర్పరచుకుంటే ఆ రాధరా ఆరాధనా నాయప్రభున కే ప్రియేసు ప్రభున కే మహిమణి కేభు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచినవం శమయీ పరిశుద్ధ జనమీ నీపు సొత్తు ప్రజగా నన్ను చేసి వే రాజులై సమూహముగా ఏర్పరచినవం శమయీ పరిశుద్ధజనమీ నిశోత్తుల ప్రజగా నన్ను చేరాధనా ఆరాధనా ఆరాధనా నాయ ప్రభునకే ప్రియేసు ప్రభునకే ప్రభు ఘనతని ప్రభు స్మహిమానతలో ప్రభావని ప్రభు మహిమే ప్రభు thank you brother praise the lord thank you akka praise the lord akka vandanal ana praise the lord ana ప్రైజ్ రాడు అనా సుందర గురించి ప్రార్థించాలి ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ఏంటంటే పెన్లీ అవుతుంది చాలా స్వప్న సిస్టర్ ప్రైజ్ సిస్టర్ స్వప్న సిస్టర్ ప్రైజ్ సరే నేనే ప్రార్థిస్తాను స్తోత్రం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధి కృతజ్ఞతలు నైనా మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన మరి వాక్యంధారమ్మతో మాట్లాడిన దేవ స్తోత్రం అయినా కృతజ్ఞతలు ప్రభువ అయినా మా జీవితాలను సరిచేయండి నాయన ప్రభువ నా తండ్రి మరి మీకు నా తండ్రి అనుకూలంగా మార్చండి ప్రభువ అయినా మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికి ప్రభు అనే విశ్వవార్తను ప్రకటించడానికి సహాయం అనుగ్రహించండి ప్రభు అని తండ్రి అందుకే ప్రభు మీరు వాగ్దానం చేసింది వాడు నమ్మదగిన దేవుడు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను సరిచేసిన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ఆయా తండ్రి సుందరరావు గదరి విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన మీరే సహాయం అనుగ్రహించండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభుత్వం అందరినీ ప్రభు మరి మీ యొక్క రూపంలో ఆ బ్రదర్ నింబట్టండి తాకండి స్వస్థపరిచి మనిషి ఆరోగ్యం దయచేసి ప్రతి శోధన శ్రీ క్రిస్తు కొట్టివేయమని ప్రభు అను మా ఘనత ప్రభావాలు ప్రభు మరిని హెచ్చరించావు మేమందరం నాయన మేము సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభు అందరూ బట్టి కృతజ్ఞతలు ప్రభావ ఒకరు యోగ్యులుగా ఎంచుకోమని చెప్పావు ప్రభా అంతండి మేము ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలా అవును ప్రభు ఈ వాగ్దానం నమ్మదగినది ప్రభు మన ప్రభు అయిన కృప సమాధానము నడిపింపు మనకందరికి కేటుంబీకులందరికీ ఇంకా ఎవరైతే ఆరాధన పాల్గొనలేదా కుటుంబీ నిత్య విజ్ఞాపన ప్రారంభిస్తున్న కుటుంబీకులకు అందరికీ సమాధాన స్వస్థత సదాకాలం తోడేను గాక ఆ మెయిన్ అంత ప్రయత్నం